నిజంగా ఎప్పుడైనా రిక్షా పుల్లర్స్ తోటి మనస్సు విప్పి మాట్లాడితే ఈజ్ మోర్ ఆర్ రిలాక్స్ హ్యాపీ ఇలాంటి అనుభవాలు కలుగుతాయి మీకు మీరు కొంచెం ఓపెన్ మైండెడ్గా ఉండాలి మీరు రిక్షా వల్లే అన్నట్టుగా ఉంటే మీకు అనుభవం ఏం రాదు వాడు అన్హాపీగా ఉంటే అవకాశాలు ఉంటాయి నేను అనుభవంతో చెప్తున్నాను మీకు కోటీశ్వరుణ్ణి టచ్ చేస్తే అన్హాపీనెస్ బయటకు వస్తుంది ఎందుకంటే కోట్లు ఉన్నవాడు విశ్రాంతిని పొందలేడు ఆ కోట్ల గురించి ఇంట్లో వాళ్ళు దెబ్బలు ఎడుకుంటూ ఉంటారు ైషా విహిత రీతి శంకర కాబట్టి కామనా పరిపూర్తిలో ఆనందము లేదు వాస్తవంలో ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏమిటంటే నిష్కామంగా ఉండడము ఆ ఆత్మ జ్ఞానాన్ని పొందుటకు ఆత్మయోగం కదా ఇది దానికి ఇట్స్ ఎ ప్రీ కండిషన్ అంటే మీరు ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయాల్సిందే మీరు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఏవో కామనలు పెట్టుకుంటో పొద్దున్న ధ్యానం చేస్తాను సాయంకాలం ధ్యానం చేస్తాను నాకేమో ఇంక మనస్సు విశ్రాంతి అయిపోతుంది అని అనుకుంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్ కాబట్టి మీరు నిష్కామంగా అంటే పూర్ణమైన వైరాగ్యంతో ఉండడానికి సిద్ధపడాలి ఈ రోజుల్లో ఎవడూ వైరాగ్యం గురించి చెప్పడు అందరూ రాగాన్నే బోధిస్తారు నువ్వు ఈ ఉపాసం చేస్తే నీకు ఈ కోరిక తీరుకుందంటాడు వాడు రాగాన్ని బోధిస్తున్నాడా వైరాగ్యాన్ని బోధిస్తున్నాడా బాగా నిర్వహిస్తాను నువ్వు నాకు శిష్యుడైతే నువ్వు కోరికలు నీ కోరికలు తీరిపోతాయి అంటాడు అందరూ వాడు శిష్యుడై కూర్చుంటాడు ఇంకొకడు వచ్చి నువ్వు కామనల్లన్నీ విడిచిపెట్టు అంటే పారిపోతారు అక్కడ నుంచి బికాస్ డజంట్ వర్క్ దేర్ రియల్లీ వర్క్స్ వరల్డ్ ఈజ్ లైక్ దాట్ పారిపోతారంటే జనరల్లీ పబ్లిక్ ఈజ్ లైక్ దాట్ ఎనివే కాబట్టి ఇట్స్ ఎ ప్రీ కండిషన్ కామనా త్యాగం అనేది ప్రీ కండిషన్ ఈ కామనార్ త్యాగంలో ఏమిటవుతుందంటే ఆ ఈగో కామన చుట్టూ ఈగో నిర్మాణం అవుతూ ఉంటుంది ఈగో అహంకారము ఈ అహంకారము మనకున్న ఆత్మయోగానికి ఉన్న ఒకే ఒక ఆటంకము అహంకారము ఎప్పుడైతే కామనలు బలంగా ఉంటాయో అహంకారం బలంగా ఉండి మీకు ఆత్మయోగము మనం చెప్పబోయే ధ్యానయోగము సిద్ధించదు ఎప్పుడైతే మీరు కామనారహితమైన స్థితికి చేరుకుంటారో అంటే ఏంటి కీప్ ది మైండ్ ఎంపీ మీరు జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఓపెన్ మైండ్ తోటి వినాల్సి ఉంటుంది పాఠాన్ని ఓపెన్ మైండ్ లేకుండా మీరు జడ్జిమెంట్లు పెట్టేసుకుని త్రీ నోషన్స్ ఫిక్సేషన్స్ మాకు అన్ని తెలుసు అన్నట్టుగా మీరు అనుకుంటే ఇట్ డజంట్ వర్క్ సో త్రీ నోషన్స్ ఏం లేకుండా వినండి పర్వాలేదు మీరు మనస్సు ఎంటీగా పెట్టుకోండి ఎంటీ టోటల్లీ ఎంటీ నో ఎక్స్పెక్టేషన్ ఈ ఎక్స్పెక్టేషన్ అంటే కామన్ఏండి Anticipation, expectation is also a desire. If the election results are not going to happen, ah, this <laughs> path is not going to happen. Why should it be like that? IPL is not going to happen, ah, it is not going to happen, it is going to happen. Why should he win? That in Chattaka, why should he win? Let him win, that the other person win. So, Allah needs calm and gas. No expectation, no anticipation. Be empty, within, empty. and open. That is a fullness. If you are already in your knowledge, you are already in your knowledge. You have already accomplished. Human is very difficult. Therefore, desire and fear, kāmana bhaiyamu, I have taught you as a bhaiyamu. If you are thinking about it, there is an ego state. There are ego states. అంటే అహంకారం యొక్క స్థితులు ఆ ఇమోషన్ ఉంది అంటే అప్పుడు అహంకారం బలంగా ఉందని అర్థం ఈగో స్టేట్స్ అది ఏమిటో తెలుసిన డిజైర్ అండ్ ఫియర్ మీరు భయపడ్డారనుకోండి మీరు భయం పడ్డారు అంటే అది ఈగో అదే దేనికి భయపడాలి ఈ సృష్టి మొత్తంలో ఆత్మకు హాని చేయగలిగింది ఏది లేదు నయనం చెల్లంత శస్త్రాన్ని నైనా అచ్చేద్యోయము అదాహ్యోయము ఆత్మ అది నశించేది కాదు అది నిశ్చలము కూటస్థము అచలము కూటస్థము అచలం ధ్రువం కాలాతీతము ఆ ఆత్మ అది నా స్వరూపము దేనికి భయపడాలి దేనికి భయపడాల్సిన అవసరం కానీ ఈ చక్రవర్తి వచ్చి నీ తాను నరికేస్తానంటే కూడా చిరునవ్వునవ్వాల్సిందే కానీ భయపడాల్సిందేం కానీ దేనికి భయపడాలి భయపడ్డారు అంటే మీలో దేహాభిమానము మనస్సు యొక్క అవస్థల ఎందు కామనలయందు అభిమానము ఉండబట్టే భయపడతాను అది దేనికి భయపడాలి కాబట్టి డిజైర్ అండ్ ఫియర్ ఆర్ ఈగోయిక్ స్టేట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ సెల్ఫిష్నెస్ ఉండబట్టే ఈ డిజైర్ అండ్ ఫియర్ అనేవి వస్తాయి అవి ఆత్మయోగానికి చాలా ప్రధానమైనటువంటి ఆటంకాలు కాబట్టి వాటిని దూరంగా పెట్టాల్సి ఉంటుంది తర్వాత కామనా భయము ఇవి సహజ స్థితులు కావు ఇవి స్వాభావికము కావు ఇప్పుడు గులాబీ పువ్వు ఉందనుకోండి గులాబీ పువ్వు దుర్వాసన వేస్తోందంటే సమ్ చెడ్డవాసన వేస్తోందంటే అది దాని స్వభావం కాదు దాని ఏదో సం జంకేదో పడింది అన్నమాట బంగారము వెలదెలబోతోందంటే దాని మీదేదో మాలిన్యం చేరిందనమాట అది దాని స్వభావం కాదు కుక్క మ్యావు మ్యావ అంటే అది ఏమిటంటారు దాన్ని అది స్వభావం కాదు అలాగే మీ స్వరూపానికి కామన భయము స్వభావం కావండి దే ఆర్ నాట్ న్యాచురల్ స్టేట్స్ దే ఆర్ అన్ న్యాచురల్ అన్ న్యాచురల్ న్యాచురల్ స్టేట్ ఏమిటో తెలుసిన పూర్ణత్వమే సహజ స్థితి నిష్కామంగా పూర్ణంగా నిలిచి నిండుగా నిలిచి ఉండుట అది సహజ స్థితి కామన భయము సహజ స్థితిలో చాలా అసహజమైన స్థితి ఇప్పుడు మీరు భయపడుతున్నారనుకోండి ఇదేమవుతుందో అదేమవుతుందో రకరకాలుగా భయపడతారు జన్లు భయపడుతున్నారనుకోండి అది ఇట్స్ ఎ మైండ్ మేడ్ అజ్ఞానంతో నిండిన మనస్సు సృష్టించినటువంటి ఒక అసహజమైనటువంటి స్థితి కాబట్టి ఆ అసహజ స్థితిలో మీరు ఉండడానికి వీరు మీరు ఒక సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి నేను నా స్వరూపము పూర్ణము ఆనంద స్వరూపాన్ని నేను ఆవిష్కరించుకుందుకు ఈ సృష్టిలో ఏది నాకు అక్కర్లేదు నాట్ ఈవెన్ దిస్ బాడీ ఐ డోంట్ ఈవెన్ నీడ్ దిస్ బాడీ ఐ డోంట్ నీడ్ ఈవెన్ దిస్ మైండ్ నాకు ఏమీ అక్కర్లేదు ఐ డోంట్ నీడ్ ఎనీ ఆఫ్ దిస్ ఉంటాయి ఉన్న ఇవ్వండి బీదే ఐ డోంట్ నీడ్ ఓ మహాత్ముడు ఉన్నాడు ఆయన చెట్టు కింద కూర్చున్నాడు ఎక్కడో ఊరి నుంచి వచ్చి చెట్టు కింద కూర్చున్నాడు చెట్టు కింద కూర్చుంటే బట్టలో వేసి వద్దుకోవడంలో ఇంత డైమండ్ ఒకటి ఉంది ఆయన దగ్గర ఇంత డైమండ్ థౌజండ్ క్యారెట్స్ అది ఆ పక్కన పెట్టుకుని పాత్రలో అదే ఆకులో అన్నం ఇస్తే అన్నం తింటున్నాడు వాడువాడి గారు అది ఏమిటండి అదే అది డైమండ్ అయ్యా అని చెప్పాను అంతా అయిపోయిన తర్వాత పెట్టుకున్నాడు ఈ సంగతి ఆ ఉన్నటువంటి కోటీశ్వరుడికి తెలిసింది అతను వచ్చాడు వచ్చి మహాత్మా మీ దగ్గరేదో పెద్ద ఇంత డైమండ్ ఉందని దాన్ని మీరు పక్కన పెట్టి మళ్ళీ దాన్ని విన్నాను నేను అది మీరు నాకు ఇవ్వాలంటే మీకు ఎంత ఇవ్వాలి అడిగాడు అంటే అతను డైమండ్స్ కలెక్ట్ చేస్తాడనమాట అంటే ఆయన అన్నారు అదే ఆ డైమండ్ కోసమా అదే వెరీ మొహన్ ఇచ్చి అని ఆయన తీసి మీద పెట్టి పోను బి లైక్ అంటే ఇప్పుడు ఆ డైమండ్ ఉండడం వల్ల ఆయనకేమీ హాని లేదు దాని ఏమన్నా కామన్ లేదు ఇవ్వాల్సి వస్తే ఇచ్చేసారు అంటే అంతేగాని ఈ డైమండు ఇది వజ్రము ఇది కోట్లు ఇంత ఖరీదు అంత ఖరీదు దీనికి మళ్ళీ ఈ వజ్రము గోమేధికము కాబట్టి ఇది పెట్టుకుంటే నీకు గ్రహాలు కలిసి వస్తాయి ఎవడో చెప్తాడు వజ్రాలు పెట్టుకో రత్నాలు పెట్టుకో నీకు గ్రహాలు కలిసి నేను ఒక ఆయన అడిగారు అంటే నాకు నేను ఇలాగ నా మనస్సులో వర్చేసినేమో నాకు అర్థం కాదు కాబట్టి ఈ ఎర్రాటి స్టోన్ పెట్టుకుంటే నాకు ఎలా కలిసి వస్తుందండి నేను పెట్టుకుందామని అనుకుంటున్నాను కలిసి రావాలో నాకు అవసరమే మీకేనా నాకు కావాలిగా కలిసి రావడం నేను మాత్రం మనుషునే కదా ఎర్ర స్టోన్ ఎలా కలిసి అడిగాను అది సూర్యుడి కాంతి పడుతుందండి దాని సూర్యుడి కాంతి ఎర్ర స్టోన్ మీద గ్రీన్ స్టోన్ మీద కూడా పడుతుంది ఎర్రదాని మీద ఎందుకు పడుతుంది అంటే ఎర్రదాని మీద పడి రిఫ్లెక్ట్ అయిన పవర్ ఉంటుంది ఏం పవర్ ఉంటుంది ఇలా పడి రిఫ్లెక్ట్ అయ్యి అలా పడింది దాని దాని పవర్ ఉంటుంది ఆ పవర్ నన్ను ఏం చేస్తుంది అంటే అది మీ మీద పడుతుంది దేని మీద పడుతుంది నా మీద అంటే అంటే నేను ఇలా చూసుకుంటూ ఉండాలా ఎవడు చెప్పాడ నీకు ఎవడో బుర్రవలేరు మాటలు సూపర్ స్టేషన్ నథింగ్ మోర్ దాన్ సూపర్ అండ్ వై దేర్ ఈస్ సూపర్ స్టేషన్ దేర్ ఈజ్ ఫియర్ అండ్ వై దేర్ ఈస్ ఫియర్ బికాస్ దేర్ ఇస్ డిజైర్ యూ కాల్ ఇట్ రెలిజియన్ ఇట్ ఈస్ నాట్ రెలిజియన్ ఇట్ ఈస్ ద ఆఫ్ రెలిజియన్ ధర్మ అపశ్వధమో ఇట్ ఇస్ నాట్ ధర్మ అంట్లో ధర్మమే ఉందండి మీరు ఏదైనా ప్రేమతో ఎగరవాళ్ళకి ఇస్తే ధర్మం అవుతుంది కానీ నాకు ఈ కోరికి తీరాలి ఆ కోరిక తీరాలి అని లంపటం అంతా పెట్టు కూర్చుంటే అది జస్ట్ బికాస్ యూ సే అ ఫ్యూ వర్డ్స్ హీర్ అండ్ డే ధర్మం అవుతుంది హూ టోల్డ్ యూ కాబట్టి సర్వాన్ కామాన్ అశేషత డిజైర్ ఎందుకు ఉండకూడదు ఆత్మయోగానికి డిజైర్కి అభ్యంతరం ఏంటి and let's looking at the topic from different angles atmayoga kada manaku avasindi dhyanam kada meeku desire unte mee sommem poya it's not like that desire and fear enchesthay ante kamalo bhayalo enchesthay ante manassune vatine manassune blunt chestai ante padunene katti la tayartosthay padu undoddu vere samithalu unnara ee katti potu vachadu అరే కత్తి ఒసారి ఎవరు అంటే వాడు తీసుకొచ్చారు ఈ మొండివాడి ముక్కు కూడా తెగదు అని అంటారు అలా అంటారు మరి తెలుగులో అలా అంటారు ఎందుకంటారో తెలియదు అంటే అది పెట్టి ఇలా ఇల్ల అన్నా ఏమీ అవద్దు అలా ఉరికి నొక్కినట్టు అవుతుంది ఏ పిల్లవాడికి హ్యాపీగా ఇవ్వచ్చు మీరు ఆడుకుంటూ ఆడుకోరాయినా అని ఇవ్వచ్చు ఆ కత్తి దానివల్ల తెగదు అదే అలా తయారవుతుంది చాలా డల్గా తయారవుతుంది ఈ కామనలు భయాలు ఏం చేస్తాయంటే మనస్సుని చాలా స్థూలంగా తయారు చేస్తాయి ఆ మనస్సుతోటి సూక్ష్మమైన శాస్త్రీయమైన లోతైనటువంటి సత్యాలని తెలుసుకోలేదు ఆ మనస్సు ఆ మనస్సు ఆత్మస్వరూపాన్ని ఆవిష్కరించలేదు అటువంటి డల్ అయిపోతుంది మైండ్ ఆ మైండ్కి కొంత చేయాలి మీరు అంటే తోమలు పట్టుకునే సో ఆ మైండ్ని మీరు ఎలాగ దాన్ని శుద్ధి చేయడం ఎలాగంటే సకల కామనలను విడిచిపెట్టి నిష్కామంగా ఆ మైండ్ని శాంతంగా ఉంటుంది దాన్ని సాక్షిగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి మైండ్ విలీనం అయిపోతుంది అలాగే ధ్యానాన్ని చేస్తూ ఉండండి ఆ విధంగా ఏమవుతుందంటే మనస్సు శుద్ధి చెందుతుంది మనస్సు శుద్ధమయ్యే కొలది మీకు ధ్యాన బాగా సిద్ధిస్తుంది కాబట్టి సంకల్ప కామములను కామనలను విడిచిపెట్టవలను పూర్తిగా విడిచిపెట్టవలను వాసనలు మిగులుంటాయి ఇంకో ఉపాయం ఉంది ఏదైనా ఒక కామన పుట్టిందనుకోండి ఈ కామన పుట్టిన వెంటనే ముందు పరిగెత్తికెళ్ళి దాన్ని తీర్చుకోవడం కాదు ఏం చేయాలంటే దాన్ని అబ్జర్వ్ చేయాలి ఈ కామన కలిగినది ఎందుకీ కామన ఎందువల్ల కలిగింది ఇప్పుడు సపోజ్ పొద్దున్న లేవగానే మీకు ఏదైనా ఒక కామన కలిగింది అనుకోండి సమ్ సిల్లీ డిజైర్ కలిగింది అనుకోండి ఈ కామన కలిగింది ఎందువల్ల కలిగింది అని మనస్సులో మీరు దాన్ని పరిశీలన చేయాలి observe you have to find out the roots of that desire and observe చేసి you have to throw it out a, -a, -a paddhatilo meeku vasanalu kuda pota just observe cheyatamalla manasuna observe cheyatamalla vasanalu pota devude guru kurchunnar kurchodana hey shri krishna maati korugu teechu ani korale ani anipinchindi anipiste ventane కోరేయడం కాదు కోరిన తప్పేలా ఇప్పుడు శ్రీకృష్ణుని కొట్టడం బితపడి వెళ్ళి తీర్చాడో మాన్తాడో వీ హెయిట్ అండ్ సీ నువ్వు కోరేసావు కదా అని తీర్చేయడు సిద్ధంగా హీ హ్యాస్ టు చెక్ అ ఫ్యూ థింగ్స్ మీరు ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకటో తారీఖుని ఆ క్యాష్ సెక్షన్ ఉంటుంది క్యాష్ సెక్షన్లో జీతాలు డిస్పర్స్ చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళిపోయి నాకు పదివేలు ఇచ్చే అంటే ఇచ్చేడు పదివేలు అక్కడికి వెళ్ళిపోయి నా నాది ఐడెంటిఫికేషన్ది నాకేమన్నా పైసలు ఇస్తావా అంటే ఇస్తాం మీరు ఉండండి అంటాడు ఆ ఐడెంటిఫికేషన్ చూసి వాడు చెక్ చేసుకుంటాడు చెక్ చేసుకుని మీకు ఆరు వేల ఏడు వందలు అని ఒక కవర్లో పెట్టిస్తాడు అంతేకాదు నాకు పదివేలు ఇచ్చాయంటే ఇచ్చాడు దేవుడు కూడా అంతే మీరు ఇలా అడిగేసేవా కదా దండం స్తోత్రం ఈ మూల నుంచి అర్థం తెలియకుండా పారాయణ చేసేసాను కాబట్టి నాకు ఇంత డబ్బు ఇచ్చేయంటే ఇచ్చాడు ఆయన అకౌంట్ చూసుకోవాలి పూటన శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళింది వెళ్లగానే ఆ పిల్లవాడు తొట్టిలో ఆయన ఆడుకుంటున్నాడు ఆవి చూశాడు ఆవిడ చక్కగా అలంకారం చేసుకుని వెళ్ళింది ముఖమల్మె తల్వార్ అన్నాడు అక్కడ వ్యాసమహర్షి నేను హిందీలో ట్రాన్స్లేట్ చేశాను అంటే పట్టు వస్త్రంలో పెట్టిన చొరకత్తిలాగా ఉంది ఆవిడ చూడడానికి అందంగా ఆకర్షణీయంగా మంచి సుందరంగా ఉంది కానీ ఆవిడ యొక్క ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి ఈ పిల్లవాడిని సంహరించాలనే ఇంటెన్షన్స్ తోటి వచ్చింది ఆవిడ ఆవిడ కలిసి చూసి కళ్ళు మూసుకున్నాడు ఏమిటబ్బా ఇలా కళ్ళు మూసుకున్నాడు ఎందుకు కళ్ళు మూసుకున్నట్టు అంటే అక్కడ వ్యాఖ్యాతలు ఏమన్నా టీకాకారులు ఆయన వ్యాస మహర్షి ఉంటే అంటే అన్నాడు అని అని అనిమీ అలయ్య అనేదో ఉన్నాడు కళ్ళు మూసుకున్నాడు ఆయన ఎందుకని మూసుకున్నాడు అంటే ఇప్పుడు ఈ పోతనని నేను సంహరించాలి సంహరించడం సంహరించడం అంటే అది పాపకర్మ ఫలం అవ్వాలి నా చేతుల్లో మరణిస్తే స్వర్గానికి పోతుంది ఆ స్వర్గానికి వెళ్ళదగ్గ పుణ్యకర్మ ఫలం ఉండాలి ఆవిడకి ఉందా లేదా ఇంతటి ఈ మాత్రం పాపం ఆ మాత్రం అంత పెద్ద పుణ్యం ఈ అమ్మకు ఉందా లేదా అది వెరిఫై చేసుకున్నాకనే ఆయన నెక్స్ట్ స్టెప్ అందుకోసం కడుపుసుకున్నాడు ఆయన అని అన్ని వర్ణించారు కాబట్టి మీరు వెళ్ళిపోయే దేవా ఇదిగో నిన్ను ప్రార్థనలు చేసేసాను నా కోరికి తీర్చేయండి ఆయన వెంటనే తెచ్చడానికి కుదరదు అలాగా యూ ఎస్ట్ చెక్ ఎఫ్రీ థింగ్స్ అకౌంట్ అంతా చూసుకోవాలి కాబట్టి ది పాయింట్ ఈజ్ శ్రీకృష్ణుడిని మీరు ప్రార్థించారనుకోండి అలాగా వెంటనే ఆ ప్రార్థనను అక్కడ హోల్డ్ బ్యాక్ చేసి హే శ్రీకృష్ణ నాకు నిష్కామైన మనస్సుని ఇమ్ము అని ప్రార్థించాలి ఆ కామన ఏమిటిది దేవుడి ముందు కూర్చుంటే మనస్సు ఇలాగంటే కామనం ఎందుకు ప్రోగక్తిస్తుంది వాట్ కుడ్ బి ది రీజన్ అని ఆ కామనని పరిశీలించాలి ఆ విధంగా చేసినట్లయితే మీకు నిష్కామన అనే స్థితి లభించడంతో బట్టుగా ఆ వాసన అశేషత ఆ కామ వాసనలు కూడా పోతాయి ఏ కామన ఉండకూడదు ఇప్పుడు పిల్లలు ఉంటారనుకోండి వాళ్ళు హ్యాపీగా పైకి రావస్తారు వెల్కమ్ హ్యాపీలీ నా కొడుకు డాక్టర్ అవ్వాలి అని వాడి ఇంకా నాలుగో ఏడు లేదు ఐదో ఏడు వాడికి లేదు లేకపోతే పదో తరగతి కూడా లేదు ఏడో తరగతి ఎనిమిదో తరగతి చదువుతున్న వాడు డాక్టర్ అవ్వాలి అని తండ్రి అనుకుంటే వీడికి టెన్షన్ ప్రారంభం ఈ టెన్షన్ వీడు అట్టి పెట్టుకోవడం ఈ టెన్షన్ అమ్మగారికి ట్రాన్స్ఫర్ చేస్తాడు వీళ్ళిద్దరు కలిసి పిల్లవాడికి ట్రాన్స్ఫర్ చేస్తారు వీళ్ళ ముగ్గురు కలిసి టీచర్కి ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు ఆ టీచర్ని కూడా వెళ్ళి చెట్టివేసి మీరు ఇంకా మా వాళ్ళు డాక్టర్ అయిపోవాలి మీకు కాస్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాం అని డబ్బులతో కొని ప్రయత్నం చేస్తారు వీళ్ళు పెన్షన్లో ఉంటారు అందరు కొడుకు డాక్టర్ అవ్వాలనుకోవడం తప్ప అంటే ఒక విధంగా తప్పే వై డూ యూ డిసైడ్ లెట్ బి హయ్యర్ పవర్ డిసైడ్ ఒక హయ్యర్ పవర్ డిసైడ్ చేస్తుంది నీకెందుకు కంగారు కాలం డిసైడ్ చేస్తుంది దేవుడు డిసైడ్ చేస్తాడు ప్రకృతి డిసైడ్ చేస్తుంది లేకపోతే ఆ ప్రాణి యొక్క ప్రారంభ కర్మ డిసైడ్ చేస్తుంది ఇన్ని డిసైడ్ చేసి ఫ్యాక్టర్స్ ఉంటే అవన్నిటిని విస్మరించి నేను డిసైడ్ చేస్తానని నేను తగుదునమ్మా అని నువ్వెందుకు వస్తావు ముందుకి యూ డోంట్ డిసైడ్ యూ జస్ట్ లివిట్ ఎ లోన్ అలా వదిలిపెట్టండి అబ్జర్వ్ అలా ఉండాలి నిష్కామంగా ఉండాలి వాచ్ ద థింగ్స్ యాస్తే కామ్ వాచ్ ద థింగ్స్ యాస్తే గో Let the things come as they come, and let them go as they go. Be desireless. There is a way that exists in this place, and there is a way that exists in this place. One thing is, Sankalpa, Prabhavaan, Kamaan. Where is this work? It means Sankalpa. There is a thought in a way that exists in a way that exists in a way that exists in a way that exists in a way. ఆ సంకల్పం నుంచి కామన పుడుతుంది ఎలా పుడుతుంది ధ్యాయ ఇంతకుముందు వచ్చింది రెండో అధ్యాయంలో ధ్యాయతో విషయాన్ పుంస సంగస్పజాయతే సంగాత్ కామ అని వచ్చింది అదే విషయాన్ని ఇక్కడ సంగ్రహంగా చెప్పారు అక్కడ కామం ఎలా పుడుతుందో విస్తారంగా స్టెప్ వైజ్ చెప్పి అదంతా సంగ్రహించి ఒక్క మాటలో ఇక్కడ చెప్పారు సంకల్ప ప్రభవాన్ కామాన్ కాబట్టి ఒక థాట్ వస్తుంది ఈ నానో కారే ఉందనుకోండి ఈ నేనో అనే థాట్ వస్తుంది నాకు మనం వచ్చింది నానో అనే థాట్ వచ్చింది ఏంటి అక్కడ పెట్టుకుందుకు చోటు అది బాగానే ఉంది ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మహాత్ములం మనం వెళ్తున్నాం కదా ఓ నానో ఉందనుకోండి సపోజ్ ఈ పెద్ద కారంత ఇబ్బంది ఉండదు ఇగడ అలా వెళ్ళొచ్చు మంచి మెలమిలా మెరుస్తూ బానే ఉంది తర్వాత పెట్రోల్ కూడా పెద్ద ఎక్కువ పట్టదు వైనాట్ ఎంత అండి ఓ లక్ష రూపాయలు కదండి ఓ భాగవత సప్తాహం చేస్తే ఓ నేనో వస్తుంది లాటే బిడ్డి ఇది డబ్బులు పోగేసి భాగవత సప్తాహం చేసామనుకోండి సప్తాహానికి ఒక నేనో కదా అరడవ నానోళ్ళు మీరు వసూలు చేయాలి కానీ వస్తుంది ఓ నానో ఇష్యూ సో ఆ నేనో థాట్ వచ్చింది థాట్ రాగానే నేనేం చేశానంటే వాట్ ఈస్ ఐ జస్ట్ లెఫ్కిట్ ఐ డిడ్ నాట్ పర్షూ ఇట్ దాంతో ఆ సంకల్పము కామనగా రూపాంతరం చెందలేదు మంగళూపురకు సీతాకోక చిలుక అయినట్టుగా ముందు సంకల్పం పుడుతుంది ఆ సంకల్పాన్ని మీరు పట్టుకుని నేను ఐడియా వచ్చింది కదా దీన్ని వర్కౌట్ చేద్దాం ఎంత అవుతుంది వన్ ఎంత కట్టాలి మన ఇంకా ఎంత వస్తుంది దీన్ని ఎక్కడ పెట్టుకోవడం దాన్ని ఎలా చేయటం మనమే నడపగలుగుతామా అని ఇలాగ దానిమీద మల్లింగ్ ఓవర్ దాని మీద నేను ఓ పది నిమిషాలు ఐదు ఐదు నిమిషాలు పది అక్కర్లా ఐదు నిమిషాలు అయితే మూడు నిమిషాలు దాన్ని గురించి నేను చింత చేశాను అనుకోండి అంటే ధ్యానము అంటే చింతయా ధ్యానము అంటే ఇలా దూసుకుపోయి కూర్చుంటేనే ధ్యానం అనుకోదు ఇలాగ ఆలోచిస్తే అది కూడా ధ్యానం ఎందుకంటే మీ మనస్సు ఇంక ఇటు అటు చెక్తి చెదరదు దాని మీదే ఉంటుంది ఆ మూడు నిమిషాలు స్థిరంగా ఉంటుంది అప్పుడు ఆ వచ్చిన సంకల్పం సంకల్పం ఎంతసేపు ఉంటుందో సెకండ్ కూడా ఉండదు ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఉంటుంది కానీ ఆ ఐడియాని మీరు మూడు నిమిషాలు దాన్ని కంటిన్యూ చేయటం మూలంగా దాని మీద ఒక సంగమం ఏర్పడుతుంది ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది అలా రోడ్డు మీదకి వెళ్తారు ఎవరో మిత్రుడు కనబడితే ఏం చేస్తారు ఏమన్నా నేనో బుక్ చేస్తారా ఏమి మీరు అని అడుగుతారు అది చేశానండి అని వాళ్ళు అంటారు నేను కూడా బుక్ చేస్తే బాగుంటుంది అంటారా అంటే చాలా బాగుంటుందండి అని అంటారు ఆ రకంగా సంఘం ఏర్పడుతుంది ఆప్లికేషన్ ఫారం తీసుకొస్తారు బుక్ చేస్తారు ఇంకా పడతారు యూఆర్ డి ట్రాప్ నౌ యూ కెనాట్ కమ్అట్ ఆఫ్ వీళ్ళ వాళ్ళకైనా నేనో కావలసే కొనుక్కోండి నా ఉపన్యాసం గురించి మీరేం పట్టించు గురించి అసలు విషయం సంకల్పం ప్రభావాన్ కామాన్ సంకల్పం స్థాయిలో మీరు పసిగట్టి తిరస్కరిస్తే ఏమీ లేదు సంకల్పం స్థాయిలో దాన్ని అలాగా మీరు పర్ష్యూ చేస్తే తాధాత్మ్యాన్ని చెంది దాంతో ఐడెంటిఫై దాని ఎందు రాగాన్ని కలిగి ఉండి ఆసక్తిని చూపి దాన్ని మీరు పాలు పోసి పెంచారని పాలు పోసి పెంచారో నీరు పోసి అన్నట్టుగా దాన్ని మీరు పెంచితే ఏమవుతుంది అదే కామన అవుతుంది ఒకసారి కామన అయింది అంటే అది మిమ్మల్ని గట్టిగా బంధిస్తుంది కాబట్టి సంకల్పం లెవెల్లోనే దాన్ని తృరించి వేసేయటానికి అవకాశం ఉంది సంకల్ప ప్రభవాన్ కామాన్ నేను మీకు ఊరికే దృష్టాంతం కోసం నేను ఇంతలా చెప్పాను నాకు నేను ఐడియా రాగానే వచ్చింది నాకు ఐడియా వచ్చింది రాగానే ఐ జస్ట్ రిజెక్టెడ్ ఇట్ దెన్ అండ్ దే సంకల్పంలో దోషమేం లేదు దాన్ని మీరు కామన్ స్థాయి దాకా పెరగణిస్తే అది దోషమవుతుంది సో ఓ శ్లోకం యోగవాసంలో కామ జానామి మూలం సంకల్పాత్ల జాయసే నం సంకల్పయిష్యామి ఎట్సెట్రా అదే ఉంది తే కామ ఓ కామనా అయితే కాముడా తే మూలం జానామి నీ మూలమేమిటో నాకు తెలుసు సంకల్పాత్ కిల జాయస్సే నువ్వు సంకల్పం నుంచి పుడతావు ఇంకో సంకల్ప ప్రభవాన్ కామా నువ్వు సంకల్పం నుంచి పుడతావు కాబట్టి నేనేం చేస్తాను నువ్వు పుట్టిదాకా వేచి ఉండను సంకల్పం లెవెల్లోనే నిన్ను బ్రేక్ చేసేస్తా నత్వాం సంకల్పయుష్యామి నిన్ను అసలు సంకల్పం దగ్గరికే రాని వాళ్ళు డేర్ వాట్ కెన్ యూ డూ టు మీ అని ఒక శ్లోకం యోగవాసిష్టంలో వస్తుంది సో ఆ విధంగా కామనలని మనం కొంత కంట్రోల్లోకి తీసుకురావాలి ఎందుకంటే యద్వై ధ్యాయం వయం మీరు ఏది ధ్యానం చేస్తారో మీరు అది అయిపోతారు యు బికమ్ బ్యాట్ ఇప్పుడు మీరు ఇలా కూర్చొని నేనో గురించి ఆలోచిస్తున్నారనుకోండి మీ మనస్సు నేనో అయిపోతుంది నేనో ఆకారం పొందేస్తుంది అలా రామ రామనామాన్ని ధ్యానం చేస్తున్నారనుకోండి రాముడి ఆకారం అయిపోతుంది మీరు ఏది ధ్యానం చేస్తే అది అయిపోతారు కామనలని ధ్యానం చేస్తే మీరు సంసారంలో అయిపోతారు ఆ వెలితి పర్మనెంట్గా మీ మైండ్లో ఫిక్స్ అయి కూర్చుంటుంది ఉంచేతనే ఏదో ఒక కామన అవసరమైంది అవసరం లేనిది ఏదో ఒక కామనని ప్రాజెక్ట్ చేస్తూ ఉండటము దాన్ని తీర్చుకుంటూ ఉండటము ఇది ఒక వ్యసనం కింద తయారవుతుంది ఎప్పుడైనా జనాలు షాప్కి వెళ్తారు మాల్కి వెళ్తారు ఈ మాల్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే మనుషులలో ఆ వెలితి ఇన్నర్ పావర్టీ జేబులో డబ్బులు అయితే ఉన్నమాట వాస్తవం కానీ హృదయంలో ఒక దారిద్ర్యం ఉంటుంది లోటు ఉంటుంది హృదయంలో జేబులో డబ్బులు ఉంటే హృదయంలో లోటు ఉంటుంది ఈ డబ్బులతో ఈ లోటు పోడ్చచ్చు ఎలాగా మాల్కి వెళ్తే సరిపడుతుంది ఈ డబ్బులు అక్కడ వెదజల్లితే అక్కడి నుంచి వస్తువులన్నీ కారులో పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చి గరాజులో సర్దుకుంటే ఈ వెలు ఈ వెలికి తీరుతుంది అని ఒక భ్రాంతిలో మనిషి జీవిస్తూ ఉంటాడు దీనికే కన్స్యూమరిజం అని పేరు సో వీ బికమ్ కన్స్యూమర్స్ ఆ కన్సూమరిజమ్ అది దానివల్ల మీకు మనిషికి సుఖం అనేది ఉండదు వాడు ఆ ఆత్మయోగానికి అర్హుడు కాకుండా అయిపోతాయి ఇంట్లో మీకు రహస్యం చెప్తా మీరేమో అనుకోకండి ఏవో కొన్ని పుణ్యకర్మలు మీరు మనం అందరం చేస్తున్నాం మరి కొన్ని పుణ్యకర్మలు చేస్తున్నవి చాలా కా చాలావాళ్ళని చాలా అక్కడ ఉంది ఇంకో కొన్ని చేద్దాం ఏవో దానము ధర్మము చేస్తు ఉంటారు కదా ఇంకో కొంచెం దానం ధర్మం చేద్దాం ఏవో తీర్థయాత్రలు చేస్తున్నారు ఇంకో కొంచెం తీర్థయాత్రలు చేద్దాం ఈ విధంగా ఇంకొంత పుణ్యకర్మలు చేసి ఇంకొంచెం దానం చేసి ఇంకొంచెం ధర్మం చేసి ఇంకొంచెం తీర్థయాత్రలు చేసేయడం ద్వారా నేను కృతార్థం అయిపోతాను అని మీరు అనుకుంటే ఇట్స్ ఎ ట్రాప్ మీరు అలా కృతార్థులు అలా మీరు అయిపోతారని మీకు చెప్తూ ఉంటారు జనాలు దట్ ఈజ్ ఆల్సో ఎ డిసెప్షన్ అలా ఎవ్వడు కృతార్థులు అవ్వడు దట్ ఈస్ నాట్ ది వే ఇట్స్ ఎ ట్రాప్ మీరు చేయాల్సింది ఏమిటంటే ఈ బాహ్యములైనటువంటి తపస్సులు చేస్తూ ఉండండి దానాలు చేయండి తీర్థయాత్రలు చేయండి కర్మలు చేయండి పూజలు చేయండి అన్నీ చేయండి మీరు అదేం మానవద్దు కానీ మీరు వాటి మోటివ్ ఏమిటో పరిశీలన చేయటం ప్రారంభించండి ఎందుకోసం చేస్తున్నారు మీరు తీర్థయాత్ర దేనికోసం చేస్తున్నారు దానం దేనికోసం చేస్తున్నారు పూజ దేనికోసం చేస్తున్నారు వాట్ ఈస్ ది మోటివ్ బిహైండ్ ఇట్ మోటివ్స్ సుప్రీంలీ మ్యాటర్ మోటివ్ ఏమిటి మీరు ఆలోచించాలి ఆ మోటివ్ని అది సంసారానికి సంబంధించిన మోటివ్ అయితే మీరు ఎంత గొప్ప పూజ చేసినా అది మిమ్మల్ని సంసారిగానే నిలబడుతుంది తప్పిస్తే మిమ్మల్ని అది అధ్యాత్మంలోకి తీసుకు వెళ్ళదు నో క్వశ్చన్ మీరు ఎంత చిన్న పని ఆఖరికి సంధ్యావందనం సంధ్యావందనంలో కూడా సారభూతమైనది సూర్యుడికి నమస్కారం చేయటం అయితే గాయత్రి జపం చేయటం అంత చిన్న పని అది కూడా మీరు నిష్కామంగా చేస్తే అది ఇటు ఇటు పేరుస్తే ఆత్మయోగానికి దారి తీస్తుంది కాబట్టి మనస్సు యొక్క శోధన దట్ ఈస్ ది కీ ఫ్యాక్టర్ అంతేగాని ఊరికే ఏదో చేసి దాన్ని కొంచెం చేసేద్దాం ఈ చందాలు ఇస్తున్నాం కదా మరికొంత చందాలు ఇచ్చేద్దాం అలాగేదో దేవుణ్ణి కొనేసి ప్రయత్నం మీరు చేశారంటే ఇట్ నెవర్ వర్క్స్ అంతఃకరణ శుద్ధి తద్వారా మీరు అధ్యాత్మంలో ప్రోగ్రెస్ చేయగలుగుతారే కానీ ఏదో తీర్థయాత్రలు చేసేసి ఎలా ప్రదక్షిణాలు చేసేసి పూజలు చేసేసి దేవుణ్ణి కుశానత్తు చేసేసి జీవులు వేసేసుకున్నామనే యాటిట్యూడ్ ఉంది చూసారా డబ్బుతో దేవుణ్ణి ఇంప్రెస్ చేసే ప్రయత్నం ఈ నెవర్ సక్సీడ్ ఇన్ దాట్ నేను కొంచెం నిర్మోహమాటంగా చెప్పానేమనుకోకండి ఓకే సో ది ఫోకస్ దేని మీద మనస్సుని శుద్ధి చేయుట ధ్యాన యోగము అది ఎలా చేయాలి ముందు గ్రౌండ్ ప్రిపరేషన్ గురించి మాట్లాడాము మనసైవ ఇంద్రియ గ్రామం వినియమ్య సమంతత చాలా ఇంపార్టెంట్ వాక్యాలు ఇవన్నీ నాకు కొంచెం టైం పడుతుంది ఐ కెనాట్ హెల్ప్ ఇట్ తొందరగా చెప్పేద్దామంటే మనసొప్పదు కొంచెం దాన్ని బాగా చెప్పాలనిపిస్తుంది మంచి పదార్థాలన్నీ వేసి గమును భోజనం చేయమంటే ఎక్కడ గుర్తుంది సావకాశంగా భోజనం చేయాలి ఆ రకంగా దీన్ని కూడా సవకాశంగా మనం ఆస్వాదించాలి ఇంద్రియ గ్రామం ఇంద్రి గ్రామ శబ్దానికి సమూహము అని అర్థం ఇంద్రియ సమూహము సో ఇంద్రియ సమూహమును అంటే ఐదవి ఈ ఐడెంటిటీని కూడా నియమించాలి అంటే ఉపసంహారం చేయాలి ఐడెంటిటీ ఇప్పుడు ఈ ఐడెంటిటీ ఒకదాని తర్వాత ఒకటి ఉపసంహారం చేయాలా లేకపోతే అన్నింటినీ కలిపి ఒకేసారి ఉపసంహారం చేయాలా అంటే అన్నింటినీ కలిపి ఒకేసారి ఉపసంహారం చేయాలి కొంతమంది ఏమంటారంటే మేము డైటింగ్ చేస్తున్నాము ఈ ఈ మధ్యకాలంలో గత వన్ వీక్ నుంచి మేము డైటింగ్ చేస్తున్నాము అంటారు అంటే అర్థం ఏంటి వాళ్ళు ఒక్క ఇంద్రియాన్ని ఉపసంహారం చేస్తున్నారని అర్థం అంతే కదా రసమేంద్రియాన్ని గాడ్ బ్లెస్ దమ్ రసమేంద్రియాన్ని ఒక్కదాన్ని ఉపసంహారం చేస్తున్నారని అర్థం కన్ను చెవి ముక్కు చర్మము వీడి ఇవన్నీ ప్రకారంగా వాటి భోగాల వెనకాల పరిగెడుతూనే ఉన్నాయి అలా వెనకీ పనికిరాదు మొత్తం అన్ని ఇంద్రియాలని కలిపి ఉపసంహారం చేయాలి ఒకే స్ట్రోక్ దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కోల్డ్ టర్కీ మెథడ్ అంటారు ఎందుకు నాకు వివరం తెలీదు అలా అంటారు కోల్డ్ టర్కీ మెథడ్ ఆ ఒకదాని తర్వాత ఒకటి పనికిరాదు ముందేమో నాలుకని ఉపసంహారం చేస్తాను తర్వాత ముక్కు చేస్తాను తర్వాత చెవి చేస్తాను ఇలా వర్కౌట్ కాదు దీనికి సిద్ధాంతం ఏం చెప్తారంటే ఇప్పుడు నీరు ట్యాంకులోకి తోడాలనుకోండి పైపు ఉంటుంది పైపుకు ఐదు చిల్లులు ఉన్నాయి పంపు పనిచేస్తుంది నీరు పైకి వెళ్తుందా వెళ్ళదు ఎందుకంటే ఈ చిల్లుల్లోంచి పైకి పోతూ ఉంటుంది తప్ప పైకి ఎక్కదు నీరు ఒక చిల్లు మూసారు అనుకోండి ఇప్పుడు నీరు పైకి ఎక్కుతుందా ఎక్కదు మరి ఎన్ని చిల్లులు మూసేయాలి ఐదు చిల్లులు మూసేయాలి స్తే వెంటనే మీరు ఇంకేం చేయనక్కర్ల ఐదు జిల్లులు మూసేయగానే పట్టుబడి నీరు పైకి వెళ్ళిపోయి ట్యాంక్లో పడుతుంది ఇక్కడ కూడా అంతే మీరు ఈ ఆత్మశక్తి మనస్సు ఇంద్రియాల ద్వారా సంసారంలో విక్షిప్తం ఉంటుంది కేటర్ అయిపోతూ ఉంటుంది మీరు ఈ మనశ్శక్తిని కన్సర్వ్ చేస్తే చాలు ఆ శక్తి చాలు కొంతమంది ఏమంటారు కుండలని ఉంది నిద్రపోతుంది అది లేపితే కానీ ఈ ఉన్న శక్తి చాలదు అంటారు it is all a trap you kundalini you don't worry about all that you you are the kundalini bowanoru varcha unnaru ante atmaye kundalini yemistu ade kundalini meer cheyalasindalla ikkada undi ikka nunchi ikkadiki raevalani alla betta ranukonda scheme lo aa scheme lo ki tagunko tar so nothing will happen i tell you frustrate aipotharu kabatti kundalini ikkada focus of sadhana ikkada sadhana gurinchi matladutunnam manasaiwa sadhana ఇక్కడ సాధన అంతా కూడా కేవలము మనస్సు చుట్టూ ఉంటుంది మీరు ఆలోచించండి మనసైవ ఏవ శబ్దం ఉంది అవధారణ మనస్సుతో మాత్రమే అంటే వినియమ మొత్తం సాధన అంతా కూడా మనస్సు మీద కేంద్రితమై ఉంటుంది మీరు కుండలిని అన్నారు అదిగో ఇక్కడ స్వాధిష్టానంలో ఉంది మణిపూరంలోకి రావాలి మణిపూరంలోంచి ఇక్కడే రావాలంటే అది ఎ కైండ్ ఆఫ్ ఫిజికల్ అయి కూర్చుంటుంది మరి యాస్టల్ అంటాడు లాంగ్వేజ్ పెడతాడు టెర్మినాలజీ పెడతాడు ఆల్ దట్ మే హ్యావ్ సమ్ రిలవెన్స్ బట్ మీకు దట్ వోంట్ వర్క్ నేను కొంచెం నిర్మోహమాటంగా చెప్తున్నా ఎవరైనా కొండలని వాళ్ళు ఉంటే అనుకోకండి ఎందుకంటే మాకు గీతలో కొండలని లేదు కాబట్టి మాకు దాంతో సంబంధం లేదంటే దట్ సెట్ సో ఈ రకంగా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఈ ప్రవాహంలో పడ్డారంటే ఇట్ బికమ్స్ ఏ ప్రాబ్లమ్ ది ఫోకస్ ఆఫ్ సాధన షిఫ్ట్ మనస్సు నుంచి ఇంకోటోటికి షిఫ్ట్ అయిపోతుంది అలా షిఫ్ట్ అవ్వద్దు తర్వాత ప్రాణాయామం ప్రాణాయామం కూడా మనస్సు కోసమే అంతేగాని ఇంకక్కడి నుంచి ప్రాణాయామం అని చెప్పేసి ఊరికే దాన్ని ఒక పెద్ద డిసిప్లిన్ కింద ముందుకు తీసుకుపోయే ప్రయత్నం కూడా అనవసరం జస్ట్ డిస్ మచ్ ఎంత మనస్సు యొక్క ఏకాగ్రతకి ఎంత అవసరమో అంతే చాలు కాబట్టి రామ్ దేవ్ బాబా గారి ప్రాణాయామం నేర్చుకుని వాట్ ఎవర్ మినిమమ్ ఈజ్ రిక్వైర్డ్ హీ టీచర్స్ ఇది కపాలభాతి అదేం చేస్తుందంటే కొంత తమో గుణాన్ని పోగొట్టి డల్నెస్ పోగొట్టి యాక్టివిటీని ఇస్తుంది మనస్సుకి కపాలభాతి డల్గా ఉంటాడు మీద ఆ డల్నెస్ పోతుంది ఆ తర్వాత కొంచెం సరళ ప్రాణాయామం శ్వాస నిశ్వాసాలను సమానంగా చూసుకుంటూ దాన్ని నాడీశుద్ధి ప్రాణాయామము అంటారు సింపుల్గా ఉంటుంది అదో ఐదు పది నిమిషాలు చేస్తే మనస్సు ఏకాంతరం అవుతుంది చాలంటే focus is on the mind, focus is not on the nose When you know the mind from being blown over leave and open up the inner place, action Anal to beingaken, moves by and open up the chair, �� up as a physical exercise That is such a physical exercise for if you have done this an oh- promotions Ah-sanin on your own You have create yourself In his кли basin, whether you have all your own wishes మనస్సులో సమత్వం వస్తుంది అంటే ఫోకస్ ఈజ్ ఆన్ ది మైండ్ మన శైవ ఇంద్రియ గ్రామం నియమ్య తర్వాత ఇంద్రియములను నియమించుట ఇంద్రియములను నియమించుట అంటే మళ్ళీ మీరు ఫిజికల్ మెథడ్స్ ఏమక్కర్లేదు ఎలాగా చర్మం ఉందనుకోండి ఈ చర్మానికి స్పర్శ సుఖాన్ని కోరుతోంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం కోసం చుట్టూ మంటలు నాలుగో ఐదో మంటలు పెట్టుకుని ఆ మధ్యలో కూర్చుంటాను ఎంత వేడొచ్చినా సహించేస్తాను అని ఆ విధంగా ఒక ఫిజికల్ రూపంగా ఒక ఇంద్రియాన్ని నియంత్రించే ప్రయత్నం మీరు చేయనక్కర్లేదు అవసరం లేదండి డోంట్ డూ దాట్ ఎవరో చేస్తున్నారంటే చేసి వాళ్ళు చేస్తున్నారు దట్ ఈస్ దే చాయిస్ మీరు ఇప్పుడు అలా మొదలు పెట్టక్కర్లేదు అలాగే నాలుగుంది అనుకోండి ఇంక నేను ఉపవాసాలు తప్ప ఇంకా తిండి తిన్ను అని అలాగ పేగో మాడికోయట్లాగా కట్టు కూర్చోనక్కర్లేదు నాట్ నెసరీ సో ది ఫోకస్ ఈజ్ నాట్ అనే పర్టికులర్ సెన్సార్గన్ ఫోకస్ అంతా కూడా మనసైవ మనస్సు మీదనే ఫోకస్ కాబట్టి ఇంద్రియాలని ఉపసంహారం చేయటం కూడా కేవలం ఇంద్రియాల మీద వర్క్ చేసి ఇంద్రియాలను ఉపసంహారం చేయడం కాదు మనస్సు మీద వర్క్ చేసి ఇంద్రియాలను ఉపసంహారం చేయాలి ఇప్పుడు రసనేంద్రియం ఉందనుకోండి దానికి ఏదైనా ఒక జిఫ్ఫా చేపలిగా ఉంటుంది ఫలానా వస్తువు ఉంటే వీడు తినేయాలని తినకుండా ఉండలేడు అది ఆరోగ్యానికి తనికిరాదన్నా సరే తినేస్తాను అంటాడు జిఫ్ఫా చేపలుగా అది ఎలా పోవచ్చు అంటే ఏదో నొరుకుట్టేసుకోవడము లేకపోతే ఆహార పదార్థాలను దూరంగా పడిపోవడము అలా ఫిజికల్గా వర్క్అట్ కాదు మనస్సు మీద వర్క్ చేసి మనస్సు ద్వారా ఆ జిఫ్పా చేపలుగాని జయించాలి ఎదురకుండా పెట్టుకోవాలి నేను మీద చేపల్య ఉందో ఎదురకుండా అది ఎదురుకుండా పెట్టుకోవాలి పెట్టుకుని దాని చేసి చూడాలి చూసి మనస్సు ద్వారానే దాని మీద ఒక ఆసక్తి ఉంటుంది ఆ ఆసక్తిని పరిశీలించాలి సాక్షిగా పరిశీలించాలి క్రమంగా దాని మీద ఆసక్తి పోతుంది అలాగే దాన్ని వర్కౌట్ చేసుకుని మనస్సు బేసిస్గా వర్కౌట్ చేసుకుంటారు అంతేగాని జిఫ్ఫాచాపల్యాన్ని మరో ఫిజికల్ మెథడ్లో వర్కౌట్ చేయటం శబ్దానికి ఇచ్చి శ్రోత్రేంద్రియాన్ని ఫిజికల్గా వర్కౌట్ చేయటం అలా ఫిజికల్గా వర్కౌట్ చేసేదేమీ లేదు అలాగే మిగతా విషయాలు కూడా అన్నింట్లోనూ అలాగే మనస్సు ద్వారానే సర్వాన్ని మనం విషయంలో పెట్టుకుంటాం ఇంద్రియాలను కూడా మనస్సు ద్వారానే మనస్సైవ ఇంద్రియ గ్రామం వినియమ్య అన్ని ఇంద్రియాలని ఏకకాలంలో మనం ఉపసంహారం చేసేస్తం కానీ ఒక దాని తర్వాత ఒకటి కాదు సమంతుత అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు ధ్యాన యోగానికి మీకు తయారీ అవుతుంది ఇక్కడ మనస్సైవా అన్న చోట టీకాకారులు ఏమన్నా వస్తారంటే మనోవ్యతిరేక్తమన్యత్ కించిత్ నాపేక్ష మనస్సు మినహాయించి ఈ సాధనలో ఈ ఆత్మయోగంలో ఇతరము ఏది కూడా ఇక్కడ అ అపేక్షించబడటలేదు ఇతరము ఏది అంటే అర్థం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చతుర్బంధ ఇత్యాది చతుర్బంధ కుండలిని ఇత్యాది అని టీకా కారణం చతుర్బంధము అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఇంద్రియాలని నొక్కి పెట్టేయాలి వినియమ్య నియంత్రించేయాలన్నమాట కట్టేయాలి వాళ్ళు అలాగ ఫిజికల్గా కట్టేయాలి ఎలాగా ఇదో ఇలాగా ఎలాగంటే ఏదో వస్తుంది దానికి మెథడు ఈ చెవులు ఈ రెండు వేళ్ళు పెట్టి చెవులు కట్టేసేయండి ఈ దీంతో కళ్ళు కట్టేయండి దీంతో ముక్కులు కట్టేయండి దీంతో నోరు కట్టేయండి ఎక్ డో థిన్ చార్ చతుర్వధం ఇద్ కదా అలా కట్టేసి కూర్చోండి అలా కట్టేసి కూర్చుంటే వద్ద అయిపోతాయి దేగైతే క్లోజ్డ్ రియల్లీ కానీ ఇప్పుడు మీరు ఈ ఈ బద్ధం ఈ వినియో ఈ నియంత్రణ ఫిజికల్గా చేస్తున్నారా మనస్సుతో చేస్తున్నారా ఫిజికల్గా చేస్తున్నారు ఫిజికల్గా చేస్తే దాని ఎఫెక్ట్ ఉండదు సపోజ్ ఒక ఆయన ఏం చేసేదంటే ధ్యానంలో చక్కగా ధ్యానం కొడడం కోసం ఈ శబ్దాలు ఏమీ రాకుండా ఉండడం కోసం చెవిలో ఆ ప్లగ్స్ పెట్టుకున్నాడు మనస్సుతో శోత్రేంద్రియాన్ని నియమిషమని చెప్పారా లేకపోతే ప్లగ్గులు పెట్టి నియమిషమని చెప్పారా మనస్ ఏవకారం కూడా ఉందిగా అంటే ప్లగ్గులు పెట్టుకున్నాడు పెట్టుకుంటే ఈ బయట నుంచి శబ్దాలు అవి రావటం మానేసాయి ఇంకా కొంతసేపు ధ్యానం అది బాగా సాగుతున్నట్టు అనిపించింది ధ్యానం అయిన తర్వాత ప్లగ్లు తీసేసాడు తీసేస్తే ఆ చెవులోంచి ఎవేవో సౌండ్స్ రావడం ఏమో సౌండ్స్ వచ్చాయి వెంటనే డా పరిగితేడేళ్ళ చివరిలో సౌండ్స్ వచ్చినాయి దేవుటీ కాబట్టి అలాంటి ఇబ్బందుల్లో మనం పడద్దు అలాంటి ఫిజికల్ ఏమీ అక్కర్లేదు అలాగే కుండలన్నీ ఒక చోట నుంచి మరో చోటకి ప్లే చేస్తే ఇంకా అంత పవర్స్ వచ్చేస్తాయి అప్పుడు మనం ఏదైనా చేసేయగలుగుతాము అని ఇలాంటి పిచ్చి కూడా అక్కర్లేదు మీరు కేవలము మనస్సుని ఫోకస్ చేయండి మనస్సు ద్వారానే సకల ఇంద్రియాలు పనిచేస్తాయి మనస్సు ఇంద్రియముల ద్వారా లోకంలో సంసారంలోకి ప్రవహిస్తూ ఉంటుంది ఆ మనస్సుని పట్టుకోండి ఎలా పట్టుకుంటారు అంటే బై వాచింగ్ ఇట్ మనస్సుని వాచ్ చేయటం మనస్సులో ఉండే కామ వాసనలని అంటే ఎలాగంటే యూ హెడ్ డూ ఇట్ అంటే బస్ యూఆర్ రెడీ ఫర్ ద నెక్స్ట్ స్టేజ్ బుద్ధ్యా ధృతిగృహీత ఆత్మ సంస్థంకృత్వామి ఆలోచనలు ఉండరాదు చింతనము అంటే సంకల్పమనేది ఉండకూడదు నచ్చిదీ చింతయేత్ అంటే మనస్సు నిశ్చలమైపోవాలి చేద్దాం కొద్దిసేపు చేద్దాం సో దేహాన్ని ముందు నిశ్చలంగా నడుము నిటారుగా పెట్టుకుని నడుము మెడ తల ఒకే సరళ రేఖలో ఉండేట్లాగా పెట్టుకుని చేతులు రెండు మహాముద్రలో ఉంచి కళ్ళు అరమోడ్పు కన్నులుగా అంటే కనురెప్పలు నొక్కకుండగా చదవులపై చిరునవ్వు కనుగ్రుడ్లు రెండు కూడా కళ్ళకి మధ్యలో ఫిక్స్ చేయాలి కదలకుండా మనసు నిశ్చలమైపోతుంది ఒకవేళ ఏ కారణం చేతనైనా మనస్సు ఇటు ఇటు పరుగెత్తితే వెంటనే ఆ మనస్సును వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ కనుగురుడ్లని సెంటర్లో ఫిక్స్ చేసి ఆ కనుగురుడ్ల మీదనే మనస్సుని ఫోకస్ చేసేస్తే మనస్సు నిశ్చలమైపోతుంది మనస్సులో ఏ సంకల్పమో ఉద్దు ఇటు సంసార సంకల్పం వద్దు అటు దేవుడి సంకల్పం కూడా వద్దు అన్ని సంకల్పాలని విడిచిపెట్టేసి మనస్సు నిశ్చలంగా పెట్టుకోవడం మనస్సు నిశ్చలమైన స్థితిలో ఉండే ఆ ఎరుక ఆ తెలివి అవేర్నెస్ అదే యథార్థమైన దేవుడు కాబట్టి దేవుణ్ణి వీదిలిపెట్టే సేవను మాత్రం మీరేమీ చింత చేయనక్కర్లేదు మనస్సు నిశ్చలంగా పెట్టుకుంటే సరిపడుతుంది మనస్సు చెదిరినప్పుడు విచారించాల్సిందేమీ లేదు మనస్సును నిందించవద్దు ప్రేమగా చిరునవ్వుతో మనస్సును వెనుకకు తీసుకువచ్చి కనుగురుడ్లను మధ్యలో ఉంచాలి నల్లగా కన్నులు తెరవాలి జా హె సుగంధిం పు